ఇప్పుడు నమ్మున వారికింతకంటే సులభుడు తప్పక తలచుకోరో దైవఘ్నులాలా సీతావిరహమూర్చి శ్రీరామచంద్రుడు భ్రాతయయిన లక్ష్మణుని బాయలేడాయ ఆతుమ బంధువుల కంటే నండబాయక కొలిచే నీతి కైంకర్యపరుడే నిజబంధుడాయను వడి దశరథు బాసి వచ్చిన రాఘవునికి కడు సుగ్రీవు చుట్టరికము గలిగే తడయక కనిపించే తల్లి తల్లిదండ్రులకంటే నడరిన సేవకుడే ఎంత రంగుడాయను మచ్చికతో భరతుని మాట మీరిన రాముడు మెచ్చి విభీషణు భక్తి మీరలేడాయే అచ్చపు శ్రీవేంకటేశు అన్నదమ్ముల కంటెను తచ్చి శరణాగతుడే తగ ఇష్టుడాయను